పూర్ణమిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిషి శాంతి శాంతి నిన్నటి వరకు మనము శ్రీ కైవల్య ఉపనిషత్తులోని పన్నెండు పదమూడు పద్నాలుగో మంత్రం యొక్క పూర్వార్ధం వరకు తెలుసుకున్నాము ఇప్పుడు పద్నాలుగో మంత్రం యొక్క ఉత్తరార్ధం నుండి తెలుసుకున్నాము ఆధారమానంద మఖండ బోధం ఎస్మిన్ లయం యాతి పురత్రయం ఈ సృష్టి యొక్క ఆరోపము చేసి మరియు ఈ సృష్టి సత్యము కాదు మిథ్యా ఉంది అని రజ్జు సర్ప దృష్టాంతాన్ని తీసుకొని అపవాద రూపంలో జగత్ యొక్క మిథ్యత్వాన్ని తెలుసుకున్నాము ఈ అధ్యారోప అపవాదము న్యాయము శృతిలో ఎందుకు చెప్పబడింది అనంటే ఆత్మ సాక్షాత్కారానికి ఇది చాలా సులభమైనటువంటి సాధనం కావున శాఖా చంద్ర న్యాయం చేత లేదా స్థూల అరుంధతి న్యాయం చేత చెప్పబడింది ఏ విధంగా ప్రతిపదనాటి చంద్రుడు ఆ చంద్రుడు చాలా సూక్ష్మంగా ఒక నూలు ఉంటాడు కాబట్టి అది సర్వసామాన్యంగా అందరికి అగుపించదు అయితే ఒక సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడు చూడగలిగినాడు ప్రతిపదనాటి చంద్రుణ్ణి చూడగలిగినాడు అతని పక్కనే ఉన్నటువంటి ఇంకో మంద దృష్టి కలిగిన వానికి ఆ చంద్రుని దర్శనం కావడం లేదు అయ్యా నాకు చంద్రుడు కనిపించడం లేదు అని అంటే అప్పుడు ఆ దర్శించినటువంటి వ్యక్తి ఏం చేశాడు అనంటే ఆ చూడలేనటువంటి పురుషుణ్ణి ఆ చంద్రునికి ఎదురుగా ఉన్నటువంటి ఒక వృక్షం దగ్గరికి తీసుకొచ్చి ఆ వృక్షానికి ఎదురుగా నిలబెట్టి అయ్యా నీకు ఈ వృక్షము అగుపడుతున్నదా అని అడిగినట్లయితే ఆ అవును కనపడుతుంది అంటాడు ఆ విధంగానే ఆ వృక్షం యొక్క ఆ పై శాఖను చూడు అంటాడు అగుపడుతుందా ఆ అగుపడుతుంది అలాగే ఆ శాఖ యొక్క చివరి ఆకును చూడంటాడు చివరి పత్రాన్ని చూడు అంటాడు కనపడుతుందా ఆ కనపడుతుంది ఇప్పుడు ఏం చెయ్యి ఆ వృక్షాన్ని ఆ శాఖను ఆ పత్రాన్ని కూడా వదిలేసి దాని మీదుగా ఆకాశంలోకి చూడు అంటాడు అప్పుడు తాను ఆకాశంలోకి చూడగానే సరిగ్గా ఎదురుగా నిలబెట్టి చూయించాడు కాబట్టి అక్కడ నీకేం కనపడుతుంది అంటే ఓ నాకు చంద్రుడు కనపడుతున్నాడు అని అంటాడు అంటే ఆ చంద్రుణ్ణి దర్శించడానికి సూక్ష్మమైనటువంటి చంద్రుణ్ణి దర్శించడానికి ఈ వృక్షమును ఒక సాధనంగా తీసుకొని ఇది స్థూలమైనటువంటిది వృక్షము సూక్ష్మమైనటువంటిది చంద్రుడు కాబట్టి ఆ సూక్ష్మైనటువంటి చంద్రుని దర్శించడానికి స్థూలమైనటువంటి వృక్షాన్ని చూపించి ఈ స్థూలమైనటువంటి వృక్షము యొక్క సహాయము చేత ఆ సూక్ష్మైనటువంటి చంద్ర దర్శనం చేయించాడు అదే విధంగా ఈ దేహాధిక ప్రపంచము స్థూల ప్రపంచము ఇది సకల జీవులకు అనుభవం ఉన్నది ప్రపంచము సత్యము అని అంటూ నుంచి వ్యవహారం చేస్తూనే వస్తున్నారు అయితే వీరి యొక్క ఏదైతే స్థూల అనుభవం ఉన్నదో ప్రపంచానికి సంబంధించింది దీన్ని అనువాదం చేస్తూ స్తూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని ఆరోపణ చేసి ఈ సంపూర్ణ జగత్నంతటినీ కూడా ఆరోపణ చేసి దీన్ని మళ్లీ దీన్ని వదిలేసి దీనికి ఆధారము అధిష్ఠానము దీనికి సాక్షి ద్రష్ట అయినటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఈ స్థూల అరుంధతి న్యాయం లేదా శాఖ చంద్ర న్యాయంను అనుసరించి ఆధ్యారూప అపవాదమును చేసి శాస్త్రము చెప్పడం జరిగింది ఈ శరీరాదులే గనక లేకపోతే ఆత్మ దర్శనం కావడానికి సంభవం లేదు అందుకని ఈ దేహాదిక ప్రపంచము చేత ఉపలక్షితమైనటువంటి ఏ సాక్షి చైతన్యం ఏ ప్రత్యేక భిన్న పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో దాన్ని సాక్షాత్కరించుకున్నకు ఈ అధ్యారోప అపవాద న్యాయాన్ని స్వీకరించవలసి వచ్చింది ఈ విధంగా ప్రపంచాన్ని ఆరోపణ చేసి మరియు ఇది రజ్జు సర్పం వలే ఇది మిథ్యా అని అపవాదం చేయడం జరిగింది అయితే ఏదైనా ఒక మిథ్యా పదార్థము మనకు గోచరించాలి అంటే దానికి ఒక ఆధారము దానికి ఒక అధిష్టానము ఉండి తీరాలి నిరధిష్టాన విభ్రాంతే అధిష్ఠానం లేకుండా అధ్యస్థ వస్తువు ఎక్కడ కూడా అనుభవంలో లేదు మనకు స్వప్న ప్రపంచము ఇది అధ్యస్థము ఎక్కడ అధ్యస్థము అంటే సాక్షి ఎందు అంటే సాక్షియే ఆ స్వప్న ప్రపంచానికి సాక్షి అంటే ఎవరు నీవే కదా స్వప్నానికి సాక్షి ఎవరు నీవే కదా నీవే ఆ స్వప్న ప్రపంచానికి అధిష్టానం అట్లే సర్పం యొక్క భ్రాంతి అయిన చోట ఆ సర్పానికి అధిష్టానం ఎవరు రజ్జు తాడు సుక్తి ఎందు రజత భ్రాంతి అయిన చోట ఆ విండి అనేటువంటి పదార్థానికి అధిష్టానం ఎవరు శుక్తి అంటే ముత్యపు చిప్ప ఎక్కడెక్కడ అధ్యస్థ పదార్థాలు మనకు అనుభవంలోనికి వస్తున్నాయో గోచరిస్తున్నాయో తెలియబడుతున్నాయో అక్కడక్కడ తప్పకుండా అధిష్టానం ఉండి తీరాలి అనేటువంటి నియమము ఇది అబాదితం మరి ఈ సంపూర్ణ జగత్తంతా కూడా సర్పం వలె మిథ్యా కల్పితము అన్నప్పుడు ఈ అధ్యస్థమైనటువంటి ఈ కల్పితమైనటువంటి ప్రపంచానికి అధిష్టానం ఎవరు అని ప్రశ్న పడుతుంది తథా సకలం విచిత్రం వివిధ నామ రూపక కర్మాత్మకం విశ్వం జాతం రజ్జు అన్నాడు నానా రూపాల చేత నానా కర్మల చేత అనేక చిత్ర విచిత్రమైనటువంటి ఆకార వికారాల చేత ప్రతీయమానం చున్నటువంటి ఈ విశ్వం ఈ జగత్తు రజ్జు సర్పవత్ అన్నాడు రజ్జు సర్పం వలే ఇది మిథ్యా రజ్జు సర్పవద్ వికల్పితం రజ్జు సర్పం ఏ విధంగా కల్పితమో అదే విధంగా ఈ జగత్తు కూడా కల్పితం అన్నప్పుడు తద్ ఆరోప అపవాద అధికరణం కిం ఇప్పుడు ప్రశ్న పడింది ఈ జగత్ అంతా కూడా అధ్యస్థం మరి ఆరోపితమైనటువంటి ఈ జగత్తునకు లేదా అపవాదం చేయబడినటువంటి ఈ జగత్తునకు అధికరణం అంటూ ఒకటి ఉండాలి కదా ఆరోపం చేయాలన్నా ఎక్కడో ఒక చోట అధికరణం అంటూ ఉండాలి మరి అపవాదం చేయాలన్నా గాని దానికొక అధికరణం అంటూ ఉండాలి రజ్జు ఎందు సర్పాన్ని ఆరోపించున్నాము ఈ ఆరోపితమైనటువంటి సర్పానికి అధికరణం అధిష్టానం ఎవరు తాడు అట్లే మనము దీపం తీసుకెళ్లి తీరా చూసేసరికి మనకు సర్పము కనపడటం మరి ఏమైంది సర్పము అపవాదం చేయబడింది తిరస్కరింపబడింది ఇది లేదు అని మిత్రత్వ నిశ్చయం చేయబడింది ఎక్కడా అన్నప్పుడు దీని ఎందైతో ఆరోపించబడిందో దాని ఎందే ఇది లేదు అని నిశ్చయింపబడింది అంటే అపవాదానికి కూడా అధికరణం అంటూ ఒకటి కదా ఈ భూతలం ఘటము ఉంది అన్నప్పుడు ఎక్కడుంది అని ప్రశ్న పడితే దానికి ఒక అధికరణం చెప్పినమా లేదా ఎక్కడా భూతలం ఈ భూమి యందు ఘటము ఉంది అన్నప్పుడు ఆ ఘటము పదార్థానికి ఒక అధికరణము ఒక ఆధారము మనం చెప్పినాం భూతలం ఆ ఘటాన్ని అక్కడ నుండి తీసి మరో చోట పెట్టాం అనుకో ఇప్పుడు ఈ పూర్వం ఎక్కడైతే మనం ఘటాన్ని చూసినామో అక్కడ ఘటము లేదు భూతలే ఘటో నాస్తి భూతలం ఘటము లేదు లేదు అని ఏం చేస్తున్నాము ఘటాన్ని నిషేధం చేస్తున్నాము అపవాదం చేస్తున్నాం మరి ఈ అపవాదం కూడా ఇప్పుడు ఘటము లేదు అని కేవలం ఇంతే నువ్వు శబ్దప్రయోగం చేసినప్పుడు ఎక్కడ లేదు అని ప్రశ్న పడుతుందా లేదా ఘటము లేదు అని ఇంతే అన్నావనుకో ఎక్కడ లేదు దానికి ఒక అధికరణం యొక్క అపేక్ష ఉంటుంది అందువల్ల ఆరోపం చెయ్యాలన్నా అపవాదం చేయాలన్నా దానికి ఒక అధికరణము ఒక అధిష్టానం అనంటూ ఉండి తీరాలి మరి అదే విధంగా ఈ ప్రపంచమును ఆరోపం చేసి మరి అపవాదం చేస్తున్నారంటే ఈ ఆరోప అపవాదాలకు ఒక అధికరణం ఉండాలి ఆ అధికరణము ఎవరు తత జాయతే ఒకవేళ మీరు ఏదైనా అధికరణం చెప్పవచ్చు చెప్పినట్లయితే ఆ అధికరణం నుండి ఏమేమి ఉత్పన్నమౌతున్నాయి ఏమేమి ఆరోపించబడుతున్నాయి కథం అస్మిన్ లీయతే మరి అపవాదం చేస్తున్నారు కదా మరి ఏ అధికరణం మీరు ఆరోపణ చేసి అపవాదం చేస్తున్నారో ఈ అపవాదాత్మకమైనటువంటి జగత్తు యొక్క విలయము ఇక్కడ జరుగుతుంది ఆ విలయానికి కూడా అధికరణం ఎవరు ఆరోపానికి అధికరణం ఎవరు అపవాదానికి అధికరణం ఎవరు ఉత్పత్తికి కారణం ఎవరు విలయమునకు కూడా కారణము ఎవరు మరి ఆ అధికరణం నందు ఏమేమి ఉత్పన్నమవుతున్నాయి అన్నప్పుడు ఇత్యహ ఆధారం అనంటూ మూలంలో చెప్పబడింది ఆధారమానందం అఖండ బోధం ఎస్మిన్ లయం యాతి పురత్రయం చ అనంటు ఆధారమంటాడు ఆధారమంటే యత్ స్వాతిరిక్త అవిద్యా పద తత్కార్య ఆరోప అపవాద ఆధార భూతం యత్ బ్రహ్మ తన్ నిరతిశయ ఆనంద రూపం అఖండ బోధం అనగా సచిదానంద రసస్వభావం దేని ఎందైతే ఈ జగత్తు ఆరోపింపబడి మరి అపవాదం చేయబడుతుందో దానికి ఒక అధికరణం ఉంది ఎవరు అని అంటే తద్బ్రహ్మ అది బ్రహ్మం బ్రహ్మం నందే ఈ జగత్తు యొక్క ఆరోపము మరియు విచారం చేసి అపవాదం కూడా చేయడం జరుగుతుంది మరి ఈ ఆరోప అపవాదాలకు అధికరణం ఎవరు అని బ్రహ్మమే ఎందుకనంటే శృతులు చెప్తున్నాయి కదా మనకు ఈ జగత్తు ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది జగత్తుకు కారణం ఎవరు అని మనకు తైత్తర ఉపనిషత్తు ఏమని చెప్పింది ఎతో వాయుమాని భూతాన్ని జాయంతేన జాతాన్ని జీవంతే ఎత్పర్యంత విశ్వసంతే తద్జిజ్ఞాసస్వ తద్ బ్రహ్మ అని అంటూ దేని నుండైతే ఈ జగత్తు ఈ సకల ప్రాణిపోట్లు ఉత్పన్నమగుచున్నవో మరి దేనియందు ఉత్పన్నమై జీవించుచున్నవో మరి చివరికి దేని ఎందు లయమగుచున్నవో తద్ బ్రహ్మ అది బ్రహ్మ అనంటూ ఈ ఉత్పత్తి స్థితి లయ కారణం ఎవరు అనంటే బ్రహ్మము అని మనకు శాస్త్రం చెప్తుంది బ్రహ్మ సూత్రంలో కూడా వ్యాస భగవానులు ఏమని చెప్పారు రెండవ సూత్రంలో జన్మాద్యశ అంటే ప్రతీయమానస్య జగత ఈ దృశ్యమానమైనటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో దీని యొక్క జన్మాది అంటే ఆది చేత స్థితి భంగం జన్మ స్థితి భంగం ఉత్పత్తి స్థితి లయము ఈ మూడు దీని ఎందైతే జరుగుతున్నవో తద్ బ్రహ్మ అది బ్రహ్మ అని ఈ విధంగా బ్రహ్మ సూత్రం కూడా చెప్పింది తిరిగి ఉపనిషత్తుని ఆధారంగా చేసుకుని కావున ఈ సృష్టికి ఆధారము అధిష్టానం ఎవరు అని బ్రహ్మము అని చెప్పడం జరిగింది ఎట్లా అంటే రజ్జు సర్పం వలే అని దృష్టాంతం ఇచ్చాడు ఇంత పూర్వం అయితే ఇక్కడ కొంతమందికి శంక కలిగేందుకు అవకాశం ఉంది ఏమిటి అనంటే ఇప్పుడు రజ్జు ఎందు సర్పం యొక్క భ్రాంతి కలిగింది అనంటే ఆ అధ్యమైనటువంటి సర్పానికి అధిష్టానం రజ్జువు ఇది మాకందరికి తెలుసు ఎందుకు అనంటే మాకది చక్కగా నేత్రేంద్రియం చేతి తెలియబడుతుంది స్థూలం ఉన్నది దృశ్యం కదా మరి పరమాత్మను మీరు జగత్తుకు అధిష్టానం అని చెప్తున్నారు పరమాత్మ మాకు కనిపించడం లేదే మరి ఆ ఏ ఆకారము వికారము లేనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నిర్గుణము నిరాకారము నిష్క్రియము అయినటువంటి ఆ పరబ్రహ్మము ఈ స్థూలమైనటువంటి జగత్తుకు అధిష్టానం ఎలా కాగలడు ఇక్కడ ప్రశ్న ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడ రజ్జు ఉన్నది దృశ్యమున్నది స్థూలమున్నది మరి జడమై ఉన్నది అది మాకు చక్కగా గోచరిస్తుంది కాబట్టి దాని అందు సర్పం యొక్క భ్రాంతి కలిగితే కలువుగాక కాని పరమాత్మ మాకు కంటి కనపడడా మనసు గోచరించడా ఎందుకనంటే అవాంగమనస గోచరం అని చెప్తారు శృతులు చెప్తున్నాయి పరమాత్మ అవాంగ మనస గోచరం అలా చక్షుషాన పశ్చతి ఏనా చక్షుంషి పశ్చతి ఏన్ మనోమతం యథోవాచ్యే నివర్తంతే అప్రాప్ మనసా సహా అని అంటూ అవాంగ్ మనసు గోచరం పరమాత్మను శృతులు చెప్తూ ఉన్నాయి మాకైతే కంటి కనరాడు మనసు చేత తెలియబడేవాడు కాదు అతనికి ఆకారం లేదు ఒక వికారం లేదు ఓ నామం లేదు ఒక రూపం లేదు అటువంటి వాడు జగత్తుకు అధిష్టానం ఎట్ల అనంటే మీ అనుభవమే చూడండి స్వప్న ప్రపంచాన్ని మీరు చూస్తారా లేదా నిత్య అనుభవం ఉందా లేదా ఉంది కదా ఆ స్వప్న ప్రపంచము అధ్యస్తమా సత్యమా మిథ్యానా సత్యనా మిథ్యా కల్పితము ఆ లేసిన తర్వాత అది కనపడడం లేదు కదా ఆ బాధ మరి ఆ మిథ్యా అయినటువంటి ఆ కల్పితమైనటువంటి ఆ అధ్యస్థమైనటువంటి స్వప్న ప్రపంచానికి ఆధారమెవరు అధిష్టానం ఎవరు ఎక్కడ కనపడింది అని అడిగితే మరి చెప్తారు ఎక్కడ కనపడింది దాన్ని ఎవరు చూసారు మీరే చూసినరా మరి అది మీకు గోచరించినప్పుడు అది మీకే కనపడుతుంది అది మీ అందే కదా మరి ఎక్కడ ఉంది పోనీ బయట చూసారా మీలోనే చూశారు కదా మరి ఇప్పుడు అది ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు మీరు ఏది దీని ఎందు ఆ అధ్యస్థ పదార్థానికి ద్రష్ట వాడు ఆ అధిష్టానమే ఉంటాడు మరొకడు ఉండడు ఇదొక నియమం వాజ్ఞాపకం పెట్టుకోండి ఏది అధ్యస్థ పదార్థం దానికి ద్రష్ట దానికి తెలుసుకునేటువంటి వాడు దాని యొక్క అధిష్టానమే ఇది నియమం ఎందుకంటే ఈ స్వప్నము అధ్యస్థముంది దాని తెలుసుకునేది ఎవరు నీవే కాబట్టి అది నీ ఎందే ప్రతీయమానమవుతున్నది మరి నీ ఎందే ప్రతీయమానమవుతున్నది అప్పుడు నువ్వు దానికి ఆధారమైనవు కదా అధిష్టానం అయినావు కదా మరి ఇప్పుడు అధిష్టానం చెప్పాలి నీవే నీకంటే భిన్నంగా మరొకరున్నారడ లేరు ఆ పోనీ ఒంకో దగ్గర కనపడుతుంది అని ఏమన్నా చెప్పగలవా లేదు నీ అందే కనపడుతుంది ఎవరి చూస్తున్నారు అందరికి అనుభవం ఉంది తెలిసిన తర్వాత మళ్ళా కనపడటం లేదు మాయమైపోయింది అన్నప్పుడు అది అధ్యక్షమేనా కాదా అన్నప్పుడు మరి నీవే దానికి ఆధారము మరి నీకు నామరూపాలు ఉన్నాయా నువ్వు జడ స్వరూపునివా నువ్వు దృశ్య రూపునివా చెప్పు నువ్వు తెలుసుకునేవాడవు కదా తెలుసుకునేవాడు అన్నప్పుడు జడ రూపుడు కాదు కదా చేతనమే కదా చేతనం ద్రష్టత్వం ఉంటుంది తెలుసుకునేతనం ఉంటుంది జడములో తెలుసుకునేతనం లేదు స్వపరిజ్ఞప్తి శూన్య జడహ దాని జ్ఞానం దానికి ఉండదు మరి దాని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఇతరమైనటువంటి వాటి యొక్క జ్ఞానం కూడా దానికి ఉండదు అదా ఇదొక రాయి ఉంది ఇక్కడ ఆ రాయి నేను రాయిని అని తెలుసా పోనీ నేను ఈ భూమి మీద ఉన్నాను అని ఇతర యొక్క తెలుసా దానికి పోని ఆ రాయిని ఒక వ్యక్తి పట్టుకున్నాడు ఈ వ్యక్తి నన్ను ఆ వ్యక్తి జ్ఞానం ఉందా దానికి లేదు స్వ లేదు ఇతర జ్ఞానం కూడా లేదు స్వపర జ్ఞప్తి శూన్య జడహ ఇది లక్షణం కంఠస్థం చేసుకోవాలి స్వపరజ్ఞప్తి శూన్య జడహ మరి తెలుసుకుంటున్నాడంటే జడు జడమైన తెలుసుకుంటాడా చేతనమే తెలుసుకుంటుంది కదా మరి ఆ స్వప్నాన్ని తెలుసుకుంటున్నావంటే నువ్వు చేతనమా జడమా చెప్పు నువ్వే చెప్పు స్వప్నవైతే తెలుస్తుందా లేదా మరి నువ్వు నేను జడు నేను ఒక రాయి లాంటి వాణి ఒప్పుకుంటావా ఒకవేళ జడు అంటే నీకు స్వప్న జ్ఞానమే కాదు మనలా అలాంటప్పుడు మరి నువ్వు చేతన పురుషుడ సిద్ధమైంది కదా కోని నువ్వు ఎవరి చేతనైనా దృశ్యం ఉన్నావా అంటే నిన్ను తెలుసుకునేవాడు ఇంకెవరైనా మరొకరున్నారా పోని నేను తెలుసుకునేవాడు ఇంద్రియం అంటావా లేదా ఇంకా బాహ్యమైనటువంటి ప్రకాశాలున్నాయా అంటావా సూర్యచంద్ర నక్షత్రాలు నేను తెలుసుకున్నాయంటావా ఏది కూడా నేను తెలుసుకునేది లేదు అన్నిటినీ తెలుసుకునేవాడు నువ్వు నా త్ర సూర్యో భాతి న చంద్ర తారకం నే మా విద్యుతో భాతి కుతోయ్ తత్ర న సూర్య భాతి ఆ ఆత్మను తెలుసుకోడానికి సూర్యునికి సామర్థ్యం లేదు సూర్యుడు ప్రకాశించలేడు నా చంద్ర చంద్రుడు గాని తారలు చుక్కలు గాని ప్రకాశింపజాలవు అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అక్కడ ఎవరు ఆ ప్రకాశం ఎక్కడిది అంటే సాక్షి ప్రకాశమే ఎందుకు స్వయం ప్రకాశుడు గనక అది నీ ప్రకాశమే అయితే అనవచ్చు మనం నిన్న తెలుసుకున్నాం ఏమని అంటే జాగ్రత్త సంస్కారజ స విషయ స్వప్న జాగ్రత్తలో మనము దృష్టము శృతము అయినటువంటి ఏ అనుభవాలున్నాయో ఆ అనుభవాలు నష్టమయ్యి మన అంతఃకరణంలో సంస్కారాన్ని మిగిల్చి ఆ అనుభవాలు పోయాయి ఆ సంస్కారం అంతఃకరణంలో ఉంది ఆ సంస్కారము స్వప్నంలో ఉద్భుతమయ్యి మనకు జాగ్రత్తలో వలనే సకల వ్యవహారాలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది అయితే జాగ్రత్తలో కూడా సూర్య చంద్ర నక్షత్రాల యొక్క ప్రకాశంలో మనం వ్యవహారం చేస్తున్నాం కాబట్టి ఆ సంస్కార బలం చేత మనకు స్వప్నం కనపడుతుంది స్వప్నంలో కూడా మిట్ట మధ్యాహ్నం మనము వ్యవహారం చేసినట్టు ప్రకర ప్రకాశంలో వ్యవహారం మనకు స్వప్నం అంటే ఆ ప్రకాశము కూడా సంస్కార అని అంటారు మీరు ఏ విధంగా స్వాప్క పదార్థాలు గజ తురగాదులు పర్వతాదులు ఏ విధంగా జాగ్రత్త సంస్కారజములో అంటే జాగ్రత్త సంస్కారం వల్ల పుట్టినటువంటివో అట్లే అక్కడ ఉన్నటువంటి ఆలోకం అంటే ఆ ప్రకాశం కూడా జాగ్రత్త సంస్కారందే సంస్కార అని అంటారు మీరు సరే ఒప్పుకుందాము ఆ ప్రకాశమును గాని ఆ ప్రకాశంలో కనిపించేటువంటి గజ గాని అవి మీకు తెలియబడుతున్నాయి కదా అంటే వాటి యొక్క జ్ఞానం అయితుందా లేదా మీకు ఆ జ్ఞానమే ప్రకాశము అని శాస్త్రీయ పరిభాషలో చెప్పబడుతుంది అంటే ఎక్కడ కూడా ఆత్మకు స్వయం ప్రకాశ రూపము అని అన్నప్పుడు ప్రకాశము అంటే ఈ సూర్య చంద్ర నక్షత్రాదుల వలే ఈ జడ ప్రకాశం అని అనుకోవద్దు మరేమనగా తెలివి ప్రకాశము తెలుసుకోవాలి ఆ తెలివి అంటే జ్ఞానం ఏదైతే ఉందో అది ఆత్మకు స్వరూపముంది జ్ఞానం అనేది గుణము కాదు కదా నైయాయకులు ఆత్మకు జ్ఞానం అనేది గుణం అంటారు అక్కడ పోతే మా పోతాం గుణం కాదు మరే మనగా స్వరూపం కాబట్టి ఆత్మ స్వయంగా స్వప్నమును ప్రకాశిస్తుంది ఆ స్వప్నమును ప్రకాశించేటువంటి స్వప్నమును తెలుసుకునేటువంటి ఏ సాక్షి ఏ నీవైతే ఉన్నావో నీవు జడము కాదు మరియు నిన్ను ఇతర ప్రకాశాలు ఏవి తెలుసుకోవడము లేదు అన్నిటినీ తెలుసుకునేవాడవు నువ్వున్నావు యథాదిత్య గతం తేజో జగద్భాష యతేఖిలం యంద్రమసి యత్సాగ్నవు తేజో విద్య మామకం అన్నాడు భగవంతుడు అనలేదా ఆ సూర్య చంద్ర నక్షత్రాదు ఏ ప్రకాశం అయితే ఉందో ఆ ప్రకాశము నా యొక్క ప్రకాశమే అన్నాడు ఎందుకనంటే నువ్వు చూసినప్పుడే వాటికి ఉంది నువ్వు చూడకపోతే వాటికి అస్తిత్వముందా అంటే నీ అస్తిత్వంలోనే అవి వెలుగుతున్నాయి నీవే లేకపోతే వాటికి అస్తిత్వమే లేదు అందువల్ల ఆ ప్రకాశం ఏదైతే ఉందో సూర్య చంద్రాల్లో అది జడ తెలివి ప్రకాశం కాదు ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆ సూర్యుని యొక్క ప్రకాశము ఇది ఘటము ఇది పటము అని చెప్తుందా మనకు అది తెలుసుకుంటుందా ఆ ప్రకాశం ఇది ఘటము పటము తెలుసుకుంటుందా మరి తెలుసుకుంటున్నారు నీవు తెలుసుకుంటున్నావు మరి తెలుగు ప్రకాశము సూర్యుందా నీదాకాశం నీ ప్రకాశం చేతనే ఈ జగత్ అంతా ప్రకాశింపబడుతుంది తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వం విధం విభాతి తాను స్వయంగా ప్రకాశిస్తూ సర్వమును ప్రకాశిస్తున్నాడు నీ యొక్క ప్రకాశంలోనే సకలము ప్రకాశింపబడుతుంది జ్ఞాతయా అజ్ఞాతయా సర్వం సాక్షి జ్ఞాత రూపం చేత అజ్ఞాత రూపం చేత కావచ్చు సర్వము కూడా సాక్షి ప్రకాశములే సాక్షి చేతనే తెలియబడతాయి సాక్షే సర్వమును ప్రకాశిస్తుంది అందువల్ల సాక్షి స్వయం ప్రకాశ స్వరూపము చిద్రూపము జ్ఞాన రూపము జడము కాదు మరియు దృశ్యము కాదు ఇతర ప్రకాశాల చేత తెలియబడేది కాదు కదా ఇంద్రియాలు గాని మనస్సు గాని బుద్ధి గాని ఇతర ప్రకాశాలు గాని దాన్ని తెలుసుకో జలవు ప్రమాత చ ప్రమాణం చ ప్రమేయం ప్రమితి స్థత యస్ ప్రసాదా సిద్ధ్యంతే తత్ సిద్ధ్యం అపేక్షతే నా నేత్రము అని ఎవరు తెలుసుకుంటున్నారు నీవే కదా నా మనస్సు అని ఎవరు తెలుసుకుంటున్నారు నీవే కదా ఇది ఘటము అని ఎవరు తెలుసుకుంటున్నారు నీవే కదా ప్రమాత ప్రమాణము ప్రమేయము అన్ని కూడా ఎవరి చేత తెలియబడుచున్నావో అతన్ని తెలుసుకోడానికి వీటి యొక్క అపేక్ష లేదు తత్ సిద్ధి అయి కమపేక్షతే దాన్ని సిద్ధి కోసం దాని తెలుసుకోవటం కోసం ఇంక దేని యొక్క అపేక్ష ఉంది దేని యొక్క అపేక్ష లేదు ఎందుకు స్వయం ప్రకాశం ఉండం ద్వారా చద్రూపత్వాదకర్మత్వాతి శ్రుతే ఆత్మన స్వ ప్రకాశత్వం ఓ నివారనంటూ చిలు చెప్తారు చిద్రూపత్వాత్ అది జ్ఞానరూపం ఉండం ద్వారా అకర్మత్వా ఏ ప్రకాశం చేత తెలియబడినందువలన దేనికి విషయం కానందువలన మరియు అత్రయం పురుషా స్వయం జ్యోతిర్భవతి అనంటూ మనకు శృతి మాత చెప్పున్నందువలన ఈ మూడు హేతువుల చేత ఆత్మ స్వయం ప్రకాశముంది అనంటూ అక్కడ చిత్సులో చిత్సుఖాచారులు సిద్ధి చేశారు అందువల్ల ఆత్మన స్వప్రకాశత్వం కోని వార ఆత్మ యొక్క స్వప్రకాశాన్ని నివారించడానికి ఎవరు సమర్థులు అని అక్కడ సవాల్ చేసి అడిగినాడు అనమాట అందువల్ల ఆత్మ స్వయం ప్రకాశముంది మరి దేని చేత తెలియబడేటువంటి దృశ్య పదార్థము కాదు మరియు జడము కాదు నశ్వరమైంది కాదు మరి మిథ్యా పదార్థం కూడా కాదు పారమార్థికమై సత్తు చిత్తూ ఆనందరూపమై సదా విద్యమానమై సర్వానికి అధిష్టానమై సర్వమునకు ప్రకాశకమై ఉంది దాని అందే ఈ స్వప్న ప్రపంచము అధ్యస్థమై ఉంది ఏ విధంగా స్వప్న ప్రపంచానికి నువ్వు అదే విదంగా బాహ్యమైనటువంటి జగత్తుకు కూడా నీవే అధిష్టానము అర్థమవుతుందా స్వప్నానికి అధిష్టానం నేనంటే సరే బా స్వామీజీ బాగుంది ఇది రోజు అనుభవం ఉంది మాకు కానీ ఈ జగత్తుకు నేనే అధిష్టానం అని మాకు అనుభవం లేదే అని అనవచ్చు మీరు అయితే చూడు రజ్జు నందు సర్పభ్రాంతి మందకారం అనేటువంటి దోషం చేత కలిగింది అక్కడ అధిష్టానం ఎవరు అని అంటే తాడు అని అంటున్నాం మనం కాని వాస్తవంగా విచారం చేస్తే ఆ తాడు కూడా జడమే కదా అది కూడా కాలాంతరం లోపల జీర్ణించి శుష్కించి అది నాశనమైతది కదా మరి నాశశీలమైనటువంటిది దృశ్యమైనటువంటిది జడమైనటువంటిది ఆ తాడు సర్పానికి అధిష్టానం ఎట్లవుతుంది అధిష్టానం అంటూ ఉంటే చేతనమయ్యే ఉండాలి జడమన్నటికీ కూడా జడానికి అధిష్టానము కానిరదు మరి ఇప్పుడు అధిష్టానం ఎవరు చేతనమే అని స్వీకరించాలి ఎందుకు ఇంతకు ప్రో ఒక నియమం తెలుసుకున్నాము ఏది అధిష్టానం అదే అధ్యస్థ వస్తువునకు ప్రకాశకమై ఉంటది తెలుసుకునేది ఉంటది అధిష్టానమే తెలుసుకుంటది అన్నప్పుడు మరి తెలుసుకునేవాడు చేతనమా జడమా చేతనమే అన్నప్పుడు చేతనమే అధిష్టానమై ఉండాలి జడము కానిరదు అందువల్ల ఇప్పుడు రజ్జు సర్పానికి అధిష్టానము కాదు మరెవరయ్యా అనంటే రజ్జు విశిష్ట చేతనం అంటూ ఒకటి ఉంటుంది అంటే రజ్జు నందు అనుశితమై ఉంటుంది ఎందుకనంటే చేతనం సర్వవ్యాపకం కదా అవునా లేదా ఏదో ఒక దేశానికి మర్యాదితమై ఉందా చేతనం సర్వత్ర వ్యాపించి ఉంది కదా మరి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చేతనం రజ్జువులో ఉందంటారా లేదంటారా ఒకవేళ రజ్జువులో చేతనం లేదని అంటే వ్యాపకమనేటువంటి శబ్దము ఇది శోభించదు పరిచ్ఛిన్నమలసి మరి పరిచ్ఛిన్నమా దేశాల వస్తు పరిచ్ఛ పరబ్రహ్మ అన్నప్పుడు ఏ వస్తువులో లేదు అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో అన్ని వస్తువుల్లో సదా విద్యమానమై చేతన ఉంది అన్నప్పుడు రజ్జులో చేతన ఉందంటారా లేదంటారా ఉంది చేతన ఉందనే దానికి ఆ రజ్జువుకు రజ్జు ఉంది రజ్జు కనపడుతుంది రజ్జు ప్రియముంది అస్థి భాతి ప్రియ రూపం చేత రజ్జు మనకు గోచరిస్తుంది ఈ అస్థి భాతి ప్రియత్వం ఎక్కడిది చెప్పండి ఈ అస్తిత్వం ఎక్కడిది ఉనికి ఎక్కడిది ఎగ్జిస్టెన్స్ అంటాం కదా దానికి ఎక్కడిది చెప్పండి ఆ రజ్జువుకు అది అధ్యస్థమేనా దానికి స్వతంత్ర సత్తా ఉందా స్వతంత్ర అస్తిత్వం ఉందా ఎందుకు సంపూర్ణ జగత్త అంతా బ్రహ్మ నందు ఆ రజ్జు కూడా అధ్యస్థమే కదా అధ్యస్థమైన దానికి స్వతంత్ర సత్త ఉంటుందా ఇక్కడి అదే దృష్టాంతం నందు రజ్జువు నందు ఏ సర్పం అయితే విడిచి సర్పం కనపడుతుందా రజ్జువును విడిచి దానికి స్వతంత్ర సత్తా ఉందా ఒకవేళ స్వతంత్ర సత్తా ఉంది అని అంటే మనం దీపం పట్టుకపోయినప్పుడు ఆ రజ్జును విడిచి సర్పం స్వతంత్రంగా వేరేదికు పారిపోయినట్టుగా మనకు కనపడాలే కనపడుతుందా ఎందుకు రజ్జువు కంటే దానికి వేరే పృతక్ సత్తా లేదు రజ్జువే సర్పం వలె కనపడింది సర్పంటూ పృతక్ అక్కడ ఒక పదార్థం అంటూ లేదరా అందువల్ల ఆ సర్పానికి స్వతంత్ర సత్తా స్వతంత్రం ఏ విధంగా లేదు అట్లే రజ్జుకు కూడా స్వతంత్ర సత్తా లేదు ఎందుకు అది కూడా అధ్యస్థమే అన్నప్పుడు ఆ అస్తిత్వం ఎక్కడిది అని పరమాత్మ యొక్క అస్తిత్వమే పరమాత్మ యొక్క ప్రకాశమే పరమాత్మ యొక్క ప్రియత్వమే అస్థిభాతి ప్రియము అనేటువంటి రూపంలో మనకు ఆ రజ్జునందు గోచరిస్తుంది అందువల్ల రజ్జునందు చైతన్యం పరమాత్మ ఉంది అస్థిభాతి ప్రియం రూపం నామచేతంచకం ఆధ్యత్రయం బ్రహ్మ రూపం జగద్ రూపం తత్వద్వయం అనంటూ సరస్వతి రహస్యోపనిషత్తు చెప్తోంది అస్తి భాతి ప్రియము ఇవి పరబ్రహ్మం యొక్క స్వరూపము మరియు నామము రూపము ఏదైతే ఉందో ఇది జగద్రూపము మాయా కల్పితమైనటువంటి రూపాలు ప్రతి వస్తువులో జగత్తునందు ఈ ఐదు అంశాలుంటాయి అస్థి భాతి ప్రియము నామము రూపము ప్రతి వస్తువులో చూసుకోండి మీరు ఏ వస్తువును వదలకుండా ప్రతి వస్తువును చూడండి ప్రతి దానిలో కూడా ఇది ఉంది ఇది కనపడుతుంది ఇది ప్రియముంది అని మరి మరి దానికొక నామం ఒక పేరు ఉంటుంది దానికొక ఆకారం ఉంటుంది రూపం ఉంటుంది అందుకని ఈ అస్థి బాతి ప్రియము నామము రూపము ఐదు అంశాల్లో అస్థి బాతి ప్రియం ఈ మూడు అంశాలు బ్రహ్మం యొక్క స్వరూపం నామ రూపాలు కల్పితము అందుకని కల్పితమైనటువంటి రజ్జులో కూడా చైతన్యం ఉంది ఆ చైతన్య విశిష్టము లేదా రజ్జు విశిష్టమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది రజ్జుకు లేదా రజ్జు నందు కల్పింపడినటువంటి సర్పానికి అధిష్టానం అంటారా అని అంటే ఆ రజ్జువు కూడా కాలాంతరంలో జీర్ణించిపోయేది కాబట్టి ఆ జీర్ణించిన తర్వాత రజ్జు విశిష్ట చేతనం అని వ్యవహారం అక్కడ ఉండదు రజ్జుయే నాశనం తర్వాత రజ్జు విశిష్ట చేతనం ఎక్కడది చెప్పండి కదా ఇప్పుడు రక్త వస్త్రము అన్నామనుకో రక్త పటహ అని ఇటు విధంగా అన్నాం అంటే ఈ రక్త వర్ణం అంటే ఎరుపు వర్ణం ఏదైతే ఉందో ఆ పటం అంటే వస్త్రం ఆ వస్త్రంలో ఉంది ఇప్పుడు ఆ వస్త్రము ఎలాంటిది అని ఆ ఎరుపు రంగు విశిష్టమైనటువంటి వస్త్రం అనబడుతుంది ఆ వస్త్రము ఎరుపు రంగు విశిష్టమైనటువంటి గుణ విశిష్టమైనటువంటి ద్రవ్యమైంది అక్కడ గుణమేది ఎరుపు వర్ణము ద్రవ్యమేది వస్త్రము ఆ గుణ విశిష్ట ద్రవ్యం ఇప్పుడు ఆ వస్త్రమే గనక కాలిపోతే ఇప్పుడు ఆ రంగు ఉంటుందా ఆ గుణ విశిష్టమైనటువంటి ద్రవ్యం వ్యవహారం అవుతుందా ఎరుపు రంగుతో విశిష్టమైనటువంటి వస్త్రం అనే వ్యవహారం ఉంటుందా ఉండది అది కాలే పోయింది అన్నప్పుడు విశిష్టం కూడా కాలిపోయింది విశేషణం పోతే విశిష్టం పోతుంది విశిష్టం పోతే విశిష్టం పోతుంది రెండూ పోతే కూడా విశిష్టం పోతుంది అంటే విశిష్ట వ్యవహారం జరగదు విశిష్ట చేతనం అనేది కూడా లేకుండా పోయింది మరి అది కూడా నివృత్తం అయితే అధిష్టానం కూడా పోతే ఇంకా మరి దేని ఎంత అధ్యక్ష ప్రశ్న పడ్డప్పుడు దానికి అధిష్టానం మళ్ళీ చెప్పాల పడుతుంది దానికి అధిష్టానం ఎవరు దానికి అధిష్టానం ఎవరు అని అంటూ అనవస్థ దోషం పడుతుంది అందువల్ల రజ్జు విశిష్ట చేతనము అధిష్టానం కాదు మరేమనగా రజ్జు ఉపహిత చేతనము అని చెప్పబడింది ఈ విషయమంతా విచార సాగరంలో నూట అంకు నుంచి నూట అంకు వరకు విస్తారంగా వర్ణించబడింది రజ్జు ఉపహిత చేతనము అంటే రజ్జు చుట్టూ గాని పైన గాని కింద గాని దా చుట్టూ ఉన్నటువంటి చేతనమే అధిష్టానము అని ఒకవేళ అన్నట్లయితే మరి ఆ రజ్జు ఉపేద చేతనం కూడా అక్కడ ఉంది కదా అప్పుడు రజ్జు భ్రాంతి అయిందా లేదు కదా మరి అప్పుడు లేదా చేతనం అక్కడ ఉంది మరి ఆ వ్యాపకమైనటువంటి రజ్జు ఉపేద చేతనమే మరి పూర్వమే రజ్జు యొక్క సర్పం యొక్క భ్రాంతి కలగాలి కదా ఎందుకు చేతనమైతే ఉంది ఉందన్నప్పుడు మరి అదే అధిష్టానం అన్నప్పుడు అధ్యస్థం కూడా కనిపించాలి కదా కనిపించదు ఎప్పుడు కనపడుతుంది మనం చూసినప్పుడే కనపడుతుంది మనం చూడకపోతే భ్రాంతి కలగదు అంటే మనం చూసిన తర్వాతనే భ్రాంతి అయితుంది అన్నప్పుడు అక్కడ అధిష్టానం ఎవరు అని విచారించినట్లయితే మన శరీర వ్యాప్తమైనటువంటి అంతఃకరణము అది వృత్తి రూపకంగా పరిణామాన్ని చెంది ఆ వృత్తి చక్షురేంద్రియం ద్వారా బహిరంగ నిర్గతమయ్యి ఆ రజ్జు దేశ పర్యంతం వెళ్లిన తర్వాత ఆ రజ్జు ఉపేత చేతనమును ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఏ అవిద్య ఉండెనో ఆ అవిద్యను భంగం చేసి ఆవరణను భంగం చేసి ఆ రజు ఉపేత చేతనంతో ఈ వృత్తి ఉపేత చేతనమైనటువంటి సాక్షి కూడా వృత్తితో పాటు బహిర్గతమై అక్కడికి వెళ్లినాడు కాబట్టి ఈ సాక్షి ఆ మరి ఆ బ్రహ్మచేతనము రెండు ఐక్యమైపోయినాయి అంటే సాక్షి బ్రహ్మ స్వరూపు యొక్క నహి భేదుకో గంధ అనంటూ విచార సాగరం చెప్తూ ఉంది సాక్షి బ్రహ్మ ఇద్దరు వేరు కాదు ఒకటే సాక్షి అనే వ్యవహారం ఎక్కడైంది అంటే అంతఃకరణ ఉపహిత చేతనానికి సాక్షి అన్నాము మరి అంతఃకరణం లేకపోతే ఒకటే చేతనం కదా బ్రహ్మచేతనమే కదా రెండో ఇంకో సాక్షి చేతనం ఎక్కడ వచ్చింది అయితే ఇది అంతఃకరణం యొక్క అపేక్ష చేత సాక్షి అన్నాము ఘట యొక్క అపేక్ష చేత అక్కడ ఘట ఊపిరిత చేతనం పట ఊపిరిత చేతనం అనే వ్యవహారం చేస్తాము అయితే చేతనం మాత్రం ఒకటే ఈ ఘట మఠ ఉపాధుల యొక్క అపేక్ష చేత అంతఃకరణం యొక్క చేత చేతనం యొక్క భేదము మనం వ్యవహారం చేస్తున్నాం కానీ చేతనంలో వాస్తవంగా భేదము లేదు ఒకటే చేతనం అందుకని ఈ సాక్షి చేతనము బ్రహ్మచేతనము అభిన్నమైంది కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రకాశించేది ఎవరు నీవే కాబట్టి ఎవరు దాన్ని ప్రకాశిస్తారో వారే అధిష్టానమై ఉంటారు ఇది నియమం ఉంది అందువల్ల ఇప్పుడు అక్కడ తాడుకు గాని తాడు ఎందు అధ్యస్థమైనటువంటి సర్పానికి గాని అధిష్టానం ఎవరు అని నీవే ఎందుకు దానికి తెలుసుకునేవాడో నీవే కదా సాక్షి యొంద పదార్థాలను తెలుసుకునేటువంటి సాక్షి ఏ విధంగా స్వాప్క పదార్థాలకు అధిష్టానమో అట్లే ఈ బాహ్యమైనటువంటి జగత్తును ప్రకాశించేటువంటి నీవే ఆ జగత్తంతటి గూడ అధిష్టానము విశ్వ దర్పణ నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్ భూతం యథానిద్రయాక్షాత్ కురు ప్రబోధ సమయ స్వాత్మానమేవా ద్వయ తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీ దక్షిణామూర్తయి ఆచార్యులు చక్కగా వర్ణించి చెప్పారు కదా స్వాప్క పదార్థాలు ఏ విధంగా సాక్షి ఎందు అధ్యస్తా నిద్రయ నిద్రాషం చేత సాక్షి ఎందు పదార్థాలు ఏ విధంగా నీయందు అధ్యస్థములో వాటికి ఏ విధంగా నీవే అధిష్టానము అట్లే దర్పణములో దృశ్యమాన నగరం వలె మరియు రజ్జుయందు సర్పం వలె ఇంకా అనేకమైనటువంటి దృష్టాంతాలను మనం కల్పించి తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ అధ్యస్థ పదార్థం ఉంటదో అక్కడక్కడా అన్నిటికి అధిష్టానము నీవే నీవే జగద్ భాషిస్తూ ఉన్నావు అంతే వాస్తవంగా జగత్తు లేదు నీ అందు త్రయ అవసతహ త్రయ స్వప్నా జాగ్రత్త గాని స్వప్నం గాని సుశక్తి గాని ఈ మూడు కూడా స్వప్నములే మూడు కూడా అధ్యస్థములే అధ్యస్థం ఉన్నప్పుడు పారమార్థిక ఉంటుందా సత్యం ఉంటుందా చెప్పండి ఏది కల్పితమో అది సత్యం ఉంటుందా సత్యం ఉంటుందని కల్పితం ఎట్లా అంటారు కల్పితం దేనికంటారు జో హోవె స్వప్న పదార్థానికి న్యాయ జో భ్రాంతి సే భాష ఏది వాస్తవంగా లేనిదై ఉండి స్వాప్క పదార్థాల వల్ల భ్రాంతి చేత ఏది కనపడుతుందో అది అధ్యక్ష పదార్థము కల్పిత పదార్థము అన్నప్పుడు ఈ సంప్రద జగత్ కూడా ఇది పారమార్థికమా ఎల్ల ఉంటుందా నువ్వు కన్ను మూసుకుంటే జగత్తు నిద్రపోతే లేదు సమాధిలో లేదు ప్రళయంలో లేదు అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది సత్యం ఉంటుందా సత్యం ఎట్లా ఉంటుంది త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం ఇది లక్షణం సత్యం యొక్క లక్షణం కంఠస్థం చేసుకోండి త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం మూడు కాలాల్లో ఏది బాధ కాకుండా విద్యమానమై ఉంటుందో అది సత్యం జాగ్రత్తలోనూ ఉన్నావా జాగ్రత ప్రపంచాన్ని ఎవరు ప్రకాశిస్తున్నారు నువ్వే కదా మరి నువ్వు ఉంటే ప్రకాశిస్తావా లేకుంటేనా అంటే జాగ్రత్తలో నువ్వు ఉన్నావే కదా స్వప్నాన్ని ఎవరు ప్రకాశిస్తున్నారు మరి స్వప్నంలో నువ్వు లేదా సుక్షిప్తిని ఎవరు ప్రకాశిస్తున్నారు నువ్వే అంటే మూడు అవస్థల్లో లేదా కాని జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం ఉందా స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త ఉందా సుక్షిప్తుకైతే ఈ రెండు ఉన్నాయా రెండులు అంటే ఇవి ఒకసారి కనపడి ఒకసారి లేకుండా పోయేటి కాబట్టి కహి హోవే కహి నా హోవే సో వ్యభిచారయ్యే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటువంటి వస్తువులకు వ్యభిచారి వస్తువులు అంటారు అట్లా ఈ జగత్తు కూడా ఒకసారి కనపడి మరొకసారి లేకుండా పోతుంది కాబట్టి ఇది సత్యం కావడానికి వీల్లేదు ఇది కూడా వ్యభిచారి అందువల్ల ఈ మూడిట్లో సృష్టి స్థితి లయంలో జాగ్రత్త స్వప్న సుశుప్తుల్లో అన్ని అన్ని కాలాల్లో నువ్వు ఉంటున్నావు కాబట్టి నీవే సత్యము ఇది సత్యం కాదు ఏది ప్రపంచం దేహాదిక ప్రపంచం ఆధా వంతే చె ఎన్నాస్తి వర్తమానే పిత విత సదృశ స వితథ ఇవ శ్రీ గోడ పోదాచారు చెప్తారు ఆదా వంతేచ చన్నాస్తి చూడు రజ్జుయందు సర్పం ను చూడక పూర్వం ఉందా పోనీ ఆ తాడు జ్ఞానం అయిన తర్వాత ఉందా సర్పం ఉందా లేదు ఆది ఎందు లేదు అంతముల లేదు మధ్యలో కనిపడయండి భ్రాంతి కాలంలో కనిపడేయండి మరి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది సత్యమైతుందా మిత సదృశ సంత ఇదంతా మిథ్యాయి ఉండిగుదా ఇది ప్రపంచం అంతా దేహాది ప్రపంచమంతా మిథ్యాయి ఉండి కూడా అవిత ఇవ ఇది మిథ్యా కాదు ఇది సత్యము ఇది పారమార్థికమని మనకు అనిపిస్తుంది ఎందుకు ఇది తాత నుంచి యుగాల నుంచి కల్పాల నుంచి ఉంది కదా ఇది మిథ్యా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం అందుకే వశిష్ట భగవానుడు శ్రీరామచంద్రుని ఉద్దేశించి యోగవాసి అంటాడు దీర్ఘ స్వప్నం మిమం విధి దీర్ఘం వా చిత్త విభ్రమం అన్నాడు ఈ స్వప్నము అల్పకాలిక స్వప్నం ఈ జాగ్రత్త కూడా స్వప్నం లాంటిదే ఎటువంటి స్వప్నం దీర్ఘ స్వప్నం అంతే స్వప్నంలో కూడా మనము ఎంతో దీర్ఘకాలాన్ని అనుభవిస్తామా లేదా రాద సత్యమా మిత్యా అట్లా ఈ జాగ్రత్త కూడా అనాది కాలం నుంచి ఉంది అని అనుకుంటున్నాం అనుకుంటున్న మాత్రాన సత్యమా కాదు ఇది కూడా మిథ్యం ఎందుకు ప్రళయంలో ఇది కూడా పోతుంది కదా అందువల్ల ఈ ప్రపంచము సత్యము కాదు ఇది దృశ్యము ఇది మిథ్య దీనికి అధిష్టానం ఎవరు అని సాక్షి నివే బాహ్య జగత్తుకు నీవే అధిష్టానము అంతర్ జగత్తు అయినటువంటి కూడా నీవే అధిష్టానము జాగ్రత్త స్వప్న సుశూప్తుల అన్నిటికీ కూడా నీవే అధిష్టానం అవన్నీ కూడా నీ ఉన్నాయి అవి తర్వాత శ్లోకంలో వస్తాయి జాగ్రత్త స్వప్న సుశప్తి ఆది ప్రపంచం ప్రకాశతే తత్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్చతే అనంటూ ఉత్తర శ్లోకాల్లో వస్తున్నాయి ఇక్కడే అందువల్ల మరి ఇప్పుడు ఈ రజ్జు నందు ప్రతీయమానమవుతున్నటువంటి సర్పం వలె ఈ జగత్ అంతా కూడా మిథ్యా అని అపవాదం చేసావు కదా మరి ఆరోపితమైన మరి అపవాదం చేయబడినటువంటి ఈ జగత్తుకు అధిష్టానం ఎవరు అని అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి మీరు చెప్పాలి ఎప్పుడు అక్కడ ప్రశ్న చేసినాడు మనం ఇంత చింతన చేశాము ఇప్పుడు మీరు ఏమని తెలుసుకున్నారు ఈ జగత్తుకు అధిష్టానం ఎవరు నేనే అని నిశ్చయం చేసుకోవాలి నాయందే కనపడుతుంది జగత్ అంతటికి అధిష్టానం పరమాత్మ పరమాత్మ అని కాదు పరమాత్మ ఎవడు నువ్వే కదా తత్వమస్య అని మహావాక్యం ఏం చెప్తుంది ఆ పరమాత్మే నీవని చెబుతుందా లేదా మరి పరమాత్మ జగత్ కారణం అనే చెప్తే మరి అసలైన వాస్తవంగా ఈ జగత్ ఎవరు పరమాత్మ చేత అభిన్నమైన నువ్వు కూడా పరమాత్మవే కాబట్టి మరి జగత్ పరబ్రహ్మ అంటే నీవే పరబ్రహ్మూ కాబట్టి జగత్ నీవే అందుకని నీ అందే అధ్యమై నీ అందే ప్రతీయమానమవుచ్చు నీ అందే లయమవుతుంది స్వప్న ప్రపంచం ఎక్కడ ఉత్పన్నమైంది నీ అందే ఉత్పన్నమైంది ఎక్కడ ప్రతీతి నీ అందే ప్రతీతి అవుతుంది ఎక్కడ లయమైతుంది నీ అందే లయమవుతుంది సృష్టి స్థితి లయ కారణం ఎవరు నువ్వే అట్లే ఈ సంపూర్ణ జగత్తంతటి కూడా సృష్టి స్థితి లేక కార కూడా నీవే జగత్ కారణం నీవే అందుకని సంపూర్ణ జగత్ అంతటి కూడా అధిష్టానం నీవే అందుకని ఇప్పుడు అధిష్టానం ఎవరు అని ప్రశ్న కదా ఇప్పుడు సమాధానం వచ్చిందా సమాధానం దొరికిందా ఎవరు నేనే అని పక్కా నిశ్చయం చేసుకోవాలి ఆ నేను ఎలాంటి వాణ్ణి అని ఇక్కడ ఈ పరమాత్మ అంటే ప్రత్యేక పరమాత్మకు ఆనందము అఖండము మరి బోధ స్వరూపము అని అంటూ అనేక విశేషాలు ఇచ్చి చెప్తుంది శృతి ఆ విషయము మరి ఎప్పుడైనా విచారం చేద్దాం హరి ఓం తో సహనా సహనౌనత్ సహ వీర్యం కరవాహే తేజస్వినధీతమస్ మా విద్షావై ఓ శాంతిశాన్ని శాంతి